అత గుణత్రయ రూప అవిద్య నివృత్తిరేవ పరమ పురుషార్థ అందువల్ల ఈ మూడు గుణాలతో యుక్తమైనటువంటి ఏ ఉన్నదో ఆ అవిద్య సంపూర్ణంగా నివృత్తం అంటేనే పరమ పురుషార్థము ఇంత పూర్వం కూడా మనము తెలుసుకుంటూ వచ్చాం ప్రారంభంలో అవిద్య నివృత్తి అంటేనే మోక్షం అవిద్యాస్తమయో మోక్ష ఆ సంసారస్య కారణం అని అంటూ బ్రహ్మశుద్ధికారి చెప్పారు మండనమిశ్రుడు అవిద్య అస్తమయో మోక్ష అవిద్య అస్తమయం అగుటన్ అంటేనే మోక్షం ఆ సంసార ఉదాహరత ఆ అవిద్య ఉన్నది అంటేనే సంసారం అంతే బంధం అవిద్య నివృత్తి అంటే మోక్షం కాబట్టి ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు ఈ గుణత్రయాత్మకమైనటువంటి అవిద్య సంపూర్ణంగా నివృత్తి అవడమే మోక్షము పరమ పురుషార్థము అంటాడు ఆ పరమ పురుషార్థం ఎలాంటిది అయ్యానంటే ఈయన సర్వావస్థ ఉచ్ఛేద ఇత్యథ పరమ పురుషార్థము ప్రాప్తించిన తర్వాత సకల అవస్థల యొక్క ఉచ్ఛేదం అయిపోతుంది లేదు స్వప్నం లేదు సుశక్తి లేదు చివరికి సమాధి కూడా లేదు ఈ అన్ని అవస్థలు కూడా ఆత్మకున్నాయా ఆత్మకు ఏ అవస్థలు లేవు ఏ ధర్మాలు లేవు నిర్ధర్మకం కేవల స్వరూపం అయితే మరి ఈ అవస్థలన్నీ ఎవరి స్వామీజీ అని అంటే ఇవన్నీ కూడా బుద్ధి యొక్క అవస్థలే అంటారు బుద్ధేర జాగరణ స్వప్న చుషుప్తిరివృత్తయ తా ఏనా అనుభూయంతే స్వాధ్యక్ష పురుష పర భాగవతం ఏడవ స్కందంలో ఏడవ అధ్యాయంలో ఇరవై ఐదవ శ్లోకం చెప్తుంది జాగరణం స్వప్న సుషుప్తి ఇది వృత్తయ బుద్ధే జాగ్ర స్వప్న సుషుప్తి అనేటువంటి ఏవైతే అవస్థలున్నాయో ఆయా అవస్థల్లో కలిగేటువంటి ఏ వృత్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా బుద్ధియే అంటాడు బుద్ధి యొక్క వృత్తులే ఇవన్నీ బుద్ధి యొక్క అవస్థలే ఈ బుద్ధి యొక్క అవస్థలు ఎవరి చేత అనుభవింపబడుతున్నవో ఆహా అంటే ఈ సకల అవస్థలన్నీ కూడా ఏనయ అనుభూయంతే ఎవరి చేత అనుభవింపబడుతున్నవో స పురుష వర అతడే అధ్యక్షుడు అధిష్టానం ఈ సకల అవస్థలకు ఈ దేహాదిక సంపూర్ణ ప్రపంచానికి స్థూల సూక్ష్మకారణ శరీరాలు జాగ్రత్త స్వప్న సుశుప్త్యాది అవస్థలు మరియు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయాది పంచకోశాలు మరి వాటి ధర్మాలు ఈ సంపూర్ణ ప్రపంచానికి అధ్యక్షుడు అధిష్టానం ఎవరు అనంటే సాక్షి అతడే పరపురుష అతడే పరమాత్మ అతడే పరపురుషుడు అని ఈ విధంగా మనకు భాగవతం చెప్తుంది అధ్యక్ష అంటే అధికరించి వీక్షించేవాడు జాగ్ర జాగ్రత్తను ప్రకాశిస్తున్నాడు స్వప్నాన్ని ప్రకాశిస్తున్నాడు సుశక్తిని ప్రకాశిస్తున్నాడు స్థూల శరీరాన్ని ప్రకాశిస్తున్నాడు సూక్ష్మ శరీరాన్ని ప్రకాశిస్తున్నాడు కారణ శరీరమైన అవిద్యను కూడా ప్రకాశిస్తున్నాడు జ్యోతిషామపి తోతి తమసా పరముచ్చతే అని చెప్పిన ప్రకారంగా ఆదిత్య వర్ణం తమస పరస్థాద్ అని చెప్పిన ప్రకారంగా తమస్సు అంటే అజ్ఞానం దానికంటే కూడా పరమైనటువంటి వాడు దానికి కూడా ప్రకాశకుడైనటువంటి వాడు సాక్షి లేదా సాక్షి అభిన్న పరమాత్మ అని అతడి అధ్యక్షుడిగా తెలుసుకోవాలి శోక హర్ష భయ క్రోధ లోభమోహస్పృహాదయ అహంకార్య దృశ్యంతే జన్మ మృత్యుశ్చనాత్మన అనంటూ కూడా భాగవతం పదకొండవ స్కందము ఇరవై అధ్యాయము పదిహేనవ శ్లోకం చెప్తూ శోక హర్ష భయ క్రోధ లోభ మోహ స్పృహాదయ శోకము గాని హర్షము గాని భయం గాని క్రోధము గాని లోభము గాని మోహము గాని స్పృహ అంతే ఇచ్ఛ కోరికలు గాని ఇవన్నీ కూడా ఎవరి ధర్మాలు అయ్యానంటే అహంకారస దృశ్య ఇవన్నీ కూడా అహంకారానికే అంతఃకరణానికే బుద్ధికే ఉన్నాయి కానీ నా ఆత్మన ఆత్మ బ్లువు కామసంకల్పో చికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి భీహి హ్రీహి ఇతర్వం మనయేవా అని ఈ విధంగా బృహదారా యొక్క ఉపనిషత్తు ఒకటి డ్యాష్ ఐదు డ్యాష్ మూడులో కూడా ఈ సకల ధర్మాలన్నీ కూడా ఈ సకల అవస్థలన్నీ కూడా అహంకారానికి అంటే అంతఃకరణానికి అంటే బుద్ధికే కానీ ఆత్మకు కావు జన్మ మృత్యుశ్చనాత్మన జన్మ మరణాలు కూడా ఆత్మకు లేవు అవి కేవలం స్థూల సూక్ష్మ సంయోగం వలన జన్మ స్థూల సూక్ష్మ వినియోగం వలన మరణం అనేటువంటిది ఈ శరీరాల్లోనే ఉన్నాయి జన్మ మరణాలు కానీ ఆత్మకు లేవు అని సకల అవస్థలు కూడా బుద్ధికే కాని ఆత్మకు లేవు అని ఇది బాగా గట్టిగా మూడేసుకోండి నాకు జాగ్రత్త లేదు స్వప్నం లేదు సుశిప్తి లేదు ఈ మూడింటిని ప్రకాశించేటువంటి నాకు ఏ అవస్థ లేదు ఎందుకు మూడింటిలో సమానంగా అన్నిటినీ ప్రకాశించేటువంటి నీకు ఏ అవస్థ ఉంది చెప్పండి జాగ్రత్తను ప్రకాశిస్తున్నావు ప్రకాశించేవాడి ఆ అవస్థ భిన్నంగా ఉంటావా ఆ అవస్థ అంటేనే నీవా ఆ అవస్థ నీకుందా చెప్పండి నువ్వు దాన్ని ప్రకాశిస్తున్నావు తెలుసుకుంటున్నావు జాగ్రత్త అంటే జాగ్రత్త కంటే భిన్నంగా ఉండి తెలుసుకుంటావా తద్్రూపమయ్యే తెలుసుకుంటావా స్వప్నాన్ని కూడా తెలుసుకుంటున్నావంటే దానికంటే భిన్నంగా ఉండియే తెలుసుకుంటున్నావు సుశక్తిని కూడా తెలుసుకుంటున్నామంటే దానికంటే భిన్నంగా ఉండి ఏది తెలియబడుతుందో అది తెలుసుకునే దానికంటే భిన్నంగా ఉంటుంది ఘటదృష్ట ఘటాద్భిన్న సర్వతాన ఘటో యథ దేహద్రష్ట తథా దేహో నాహమిత్యవ ధారయ కూడా జగద్గురు శంకరాచార్యుల వాచ్యవృత్తులో చెప్తాడు కాబట్టి తెలియబడే వస్తువు తెలుసుకునే వానికంటే భిన్నంగానే ఉంటుంది ఇది నియమం అందువల్ల జాగ్రత్త అవస్థలను కూడా నువ్వు ప్రకాశిస్తున్నావు అంటే ఈ అవస్థలు నీకు లేవు నువ్వు వాటికంటే భిన్నంగానే ఉన్నావు అందువల్ల మరి అవస్థలు ఎవరి అయ్యా అనంటే బుద్ధే బుద్ధికే ఉన్నాయి కానీ ఆత్మకు కావు ఆ నిర్ధర్మకమైనటువంటి ఏ అవస్థలు లేనటువంటి నిర్గుణ నిరాకారము అయినటువంటి స్వయం ప్రకాశమైనటువంటి ఏ పరబ్రహ్మరూపేణ అవస్థితి ఉంటుందో అదే పరమ పురుషార్థము అదే మోక్షము అని తెలుసుకోవాలి